ఉన్నాడంటే ఆత్మే ఉన్నదని చెప్పాలి ఎందుకని వేరే దానికి ఉనికి లేదు కాబట్టి ఉనికి ఉన్నదని నువ్వు దేనికి చెప్పినా ఆ ఉనికి ఆత్మే అయ్యి ఉన్నది ఆ ఉనికి ఈశ్వరుడే అయ్యి ఉన్నాడు ఆ ఉనికి బ్రహ్మమే అయి ఉన్నది అది క్షేత్రమే అవని తీర్థమే అవని దైవమే అవని మానవుడే అవని తిరియ జంతువులే అవని సౌర జంగమాత్మకమైన సృష్టి అవని సృష్టికి ఆధారముగా ఉన్నటువంటిది ఆత్మ సృష్టికి ఆధారముగా ఉన్నటువంటిది బ్రహ్మము సృష్టి ఏర్పడక ముందే ఉన్నాయి ఇవి కాబట్టి ఆధారం అన్నాం ఏమంటే సృష్టి ఏర్పడక ముందే ఉన్నాయి చెప్పడానికి ఏమిటి ఆధారం అలా సృష్టి ఏర్పడిన తర్వాత వచ్చిన నేను సృష్టి కంటే ముందున్న నేను ఎలా నిర్ణయిస్తాను నాకు ఆ జ్ఞానం ఎలా వస్తుంది నాకు ఆ తెలివి ఎలా వస్తుంది వస్తుంది ఎలాగా భావము భావాతీతము అభావము ముందు భావరూపేణా తెలియాలి భావంగా తెలిస్తే ఆ తదుపరి భావాతీతం ఆ తదుపరి అభావం అంటే ఇలా జాగ్రత్తగా పరిణమించాలన్నమాట ఇలా పరిణమించాలి అంటే మరి భావము భావాతీతము అభావము అవ్వాలంటే ఎంత బాగా బయట తిరగాల ఎంత బాగా లోపలికి తిరగాల అంటే బహిర్ముఖమా అంతర్ముఖమా అనేది గమనించుకోవాలన్నమాట ఎంతగా బహిర్ముఖంగా తిరిగేవండి తిరిగితే ఎందుకనంటే నేడు వినాయక చవితి కదా అంతా బయట తిప్పేవాడు అంటే వినాయకుడే మన వినాయకుడి రూపంలోనే మనందరినీ తిప్పుతూ ఉంటాడనమాట గణపతి క్షేత్రాలు గణపతి ఉపాసన గణపతి మంత్రం ఎట్సెట్రా ఎట్సెట్రా అంతా క్రియాశక్తికి అధిష్టానం ఇది గమ్ గణపతియే నమ అని పూజించబడేటటువంటి గణి గణనాథుడు క్రియాశక్తికి అధినేత మూలాధార మూలాధార గణపతి ఇక్కడ ఉన్న గణపతి ఉచ్ఛిష్ట గణపతి అంటే నూట ఎనిమిది గణపతికి కూడా మళ్ళా మనం నూట రూపాయలు చెప్పేసాం చూడండి చెప్పడం మొదలు పెట్టామంటే మనం ఎక్కడా ఆగమండి గణపతికి కూడా నూట రూపాయలు మళ్ళా ఏమండి మొదటిది ఏం చెప్పాము అసలు రామరూపాలు లేవని చెప్తూనే మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చేసాము గణపతికి నూట ఎనిమిది రూపాలు చెప్పాల్సిందే ఈశ్వరుడికి అవ అవతారాలు చెప్పాల్సిందే దశావతారాలు విష్ణుమూర్తికి చెప్పాల్సిందే ఇవన్నీ ఎవరి కోసం చెప్పాము ఎవరైతే స్వరూపజ్ఞాన నిష్ట పొందలేదు తత్వజ్ఞానాన్ని పొందలేదు బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేదు ఉన్నదంతా ఒకే బ్రహ్మము అనేటటువంటి నిర్ణయాన్ని పొందలేదు వాళ్ళ కోసం చెప్పాం ఏమండి నన్ను బయాలజీ చదవమంటారా జువాలజీ చదవమంటారా జియాలజీ చదవమంటారా జమాలజీ చదవమంటారా అది చదవమంటారా ఏదో ఒకటి చదువురాయన నూట ఎనిమిది గణపతుల్లో నన్ను ఆ గణపతిని పూజించమంటారా ఈ గణపతిని పూజించమంటారా ఆ రాబెటరంటారా ఐదా పెట్టరంటారా అర్క గణపతి పెట్టరంటారా ఉత్చిష్ట గణపతి పెట్టరంటారా క్షిప్ర గణపతి పెట్టారా నాట్య గణపతి పెట్టరంటారా నన్ను ఇప్పుడు దేని పట్టుకో రామ రామా అంటే మనం చూడండి మనం దైవ స్థాయికి పోయి మనం దైవాన్ని మన దించే ప్రయత్నం చేస్తుంటాం ఎప్పుడు ఎవరినన్నా గమనిస్తే నాకు అదే కర్మ చిన్నపిల్లవాడు ఎట్లా అయితే వాడికి అమ్మ అంటే ఇష్టం ఎందుకని అమ్మకేమో వాడంటే ప్రేమ వాడికి మాత్రం అమ్మ అంటే ఇష్టం వాడికి ఇంకా ప్రేమ అంటే తెలియదు కాబట్టి ఇంతే తేడా అమ్మెప్పుడు అమ్మే అమ్మ ఎప్పుడు ప్రేమస్వరూపురాలే ఆవిడెప్పుడు ఏం చేసినా కసరినా కొసరినా ప్రేమతోనే చేస్తుంది అంతే ఆవిడకి ఇష్ట ఇష్టాలతో పని లేదు అంటే పిల్లవాడిని ఒకప్పుడు అయిష్టంగాను ఒకప్పుడు ఇష్టంగాను చూడదు ఆవిడ ఆవిడెప్పుడు ప్రేమ స్వరూపంతోనే పైనుంచి ఏకత్వ స్వరూపంతోనే చూస్తుంది పది మంది పిల్లలు ఉన్నా అంటే ఒక్కడ పిల్లాడున్నా అంటే విశ్వజనని వాళ్ళే మీరందరు నా బిడ్డలేనా అంది ఆవిడ అంటే ఒకటే మాట అయిపోయింది ఫినిష్టం నేనే మీ అందరు మీ అమ్మలందరికీ పెంపు పెంపుడుకిచ్చానైనా పోవాలి అంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా చెప్పడానికి ఏముంది ఇంకా చెప్పటానికి లేదు అక్కడ ఎందుకని రెండోది లేదుగా మీరు వేరుగా ఉంటే కదా అన్న మీరంతా నాలోనే ఉన్నారు అంది అయిపోయి చూడండి తేలిక మాటల్లో స్వరూప జ్ఞాన నిష్ట మీరు నేను ఒకటే తననంతటా దర్శించుకొనుట అన్నిటినీ తన దర్శించుకొనుట ఈ రెండు పనులు అయినప్పుడు దీనికి భావాతీతం అనిపోయింది భావాతీత నిర్ణయం జరగాలి అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అందరినీ తన యందు తనదన్నింటియందును దర్శించుటకు భావాతీత దర్శనం అని పేరు సరే అభావం నెక్స్ట్ స్టెప్ ఏమిటి అభావం అభావం అంటే ఏమిటి నిర్వికల్ప సమాధినిష్టలో ఉండగా ఉండగా ఉండగా ఉండగా ఉండగా అంత కొంతకాలం ఉండగా అవస్థాత్రయం అంతా ఏమైపోయింది నిర్వికల్ప సమాధినిష్ట అయిపోయింది ఇప్పుడు త్రిపుటి గోచరించటల్లా త్రిపుటి గోచరించినప్పుడు భావాతీతం అంటే సంప్రజ్ఞాత సమాజం అభావం అయిపోయింది అంటే త్రిపుటి గోచరించటల్లా ఇక అప్పుడేమయ్యాడు అసంప్రజ్ఞాత సమాధి